मनमेना गर्णय मनसकटे अभी राय की सिद्धमुना अटूड व मनि तो जर प्रती्य दैवदूत हाजर उ सदर्भ मन जीवित मन चती वाबड़ी ये विषय कैवदूत वदा उ सत्कार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 మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి ఉదాహరణకు మీపై నిఘా వేసి మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు గౌరవనీయులైన లేఖకులు వారు मरी लो कुरान लो, आ मरको सदर्भा दैवदूतलू निघावे मरी व संसिद्ध मशि नोट वे प्रती वेल्के आलस्यक मुदे तंदर दाननी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 अंतका वाला दैवदूत वारी वो वारू उ मन को बोधपड़े विषयाटो वाट मन आोधपड़े विषया मनक सदर्भा एवरो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 देवतु भाव पूजिस् खलहुम आ बहुदराधकल अल्ला दैवदूतल सृष्टे सदर्भ अाजर वा उत्तुहालांटे वारी या साक्ष्यमने लिखे वलून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 అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు ఇల్ల కుతిబలహు బిహి అమలున్ స్వాహున్ అని సూర్య తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది వారు అల్లా మార్గంలో వెళ్ళినప్పుడు ఏ దారిన నడిచినా ఏ లోయలో దిగినా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 వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహగానాలు కూడా ఆలోచనలు కూడా వ్రాయడం జరుగుతుంది మహాశివులారా ఇది విషయాన్ని ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఒక సందర్భంలో ఇలా తెలిపారు అల్లాహు తాలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు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 अल्लाहुत अत्य प्रसादा मरी धन प्रसाद अतु आ विद्यों आ धना अल्लाक इष्ट मार्ग में खर्चपड़ संबंध में पचस की सहाय पड़ता तरवा अं रकल अल्लाह को इष्ट मं मार्लो खर्चुपेत उठाध अत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 పుణ్యములో వీరిద్దరూ సమానులవుతారు మూడో వ్యక్తి అతని వద్ద విద్య లేదు అతని వద్ద కేవలం ధనమున్నది అతడు తన ధనంపై గర్వపడి విశ్వాస మార్గాన్ని వదిలేసి అల్లాకు ఆగ్రహం కలిగించే ఇష్టం మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు అందువల్ల అతనికి పాపం కలుగుతుంది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 మానవులు ఎంత చేస్తారో ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు ఎక్కువ కూడా రాయరు రాయకుండా ఉండరు మరో గమనార్హమైన విషయం ఏమిటంటే ఆ దైవదూతలకు ఏ విషయము కూడా తెలియకుండా ఉండదు మనం నిద్రలో ఉన్నా మనం మేల్కొని ఉన్నా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కానీ వారికి మనం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 వారి హాజరు ఆ దైవదూతల యొక్క లో ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఇమాం మెంబర్పై హుద్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు మొద్దిన్ అదాన్ ప్రారంభం చేస్తాడో దైవదూతలు తమ రిజిస్టర్లన్నింటినీ కూడా మూసుకొని హుద్బా వినడానికి హాజరవుతారు అంతేకాకుండా మరో సందర్భంలో ప్రవక్త సలహు సలం నమాజ్ చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి నమాజ్లో హన్ కథీరం తయ్యం ముబారకన్ అని పలికాడు నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సలల్లాహులేస్ అని తెలిపారు నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి ముప్పై కంటే ఎక్కువ మంది దైవ దూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు అని తెలిపారు ఈ విధంగా మహాశివులారా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 ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది దాని యొక్క వివరాలు ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము జజాకుముల్లా వలంకుంహ్మతుల వరకా